రి ఓ శ్రీగరుభ్యో నమ్మ హరి ఓ బ్రహ్మ గగనసదృశం సమస్యాలక్ష్యం ఏకం నిత్యం విమలమలంధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరం తం నమా నమో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యోష ఋషుభ్యో మహాభ్యో నమోరుభ్యోపప్లవరహిత ప్రజాన ప్రజర్భో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివసర వ్యాసంకరమ అస్మచార్యపర్యంకా వందే Vande పరపరా స్వగురు Swaguru పరమగురు Paramaguru గురు సద్గరు పరబ్రహ్మణే నమ హరి నమో దేహం జూసుక దేహంకు వేరులేరు యరుకే కోహం కస్త్వం తవ్వాహం సోహం బటన్ చూచు చుండుసునే చోచు చుండు సుమి దేహ మేర ప్రసరించి దేహమోగాని విదేహీగా తనను తా తోచూచుండో సుమి తన కోత దేహమును చూచు కన్నులు దేహమునకు వేరులేని తీరున ఎరుకే ఓహం హస్తం తవ దాసోహం సోహం బటన్సు చూచుచుండు సుమీ తనకు తానే తోచుచుండు సుమీ దేహీ దేహములనే తెరగున ప్రసరించి దేహము కానీ విదేహిగా తనను తా సుమి తనకు తానే తోచుచుండు సుమి ఇది పదవిభజన మరల ఒక ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారు దేహమును చూచేటటువంటి కన్నులు దేహమునకు వేరులేని తీరున ఇది ఒక గొప్ప రహస్యం మామూలుగా వాచ్యార్థంగా చూస్తే కళ్ళు దేహంలో భాగం అయితే చూచేది కళ్ళ కంటి వెనక ఉన్న సూచేది మనసా మనసు వెనక ఉన్న నేనా సూచేది నేనా లేక ఇంద్రియాధిష్టానదైవతమైనటువంటి సూర్యో చంద్రమామన సోజాత సూర్యోచక్షురజాయత అని చెప్పబడిన రీతిగా అధిష్టాన దైవమైనటువంటి సూర్యుడా చూసేది చూసేది సూర్యుడా లేక సూర్యమున సూర్యుని అందు ప్రకాశించుతున్నటువంటి సవితాశక్తి అనబడేటటువంటి ఆత్మచైతన్యమా చూసేది ఆత్మ చైతన్యమా లేక బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్న బ్రహ్మమా చూసేది బ్రహ్మమా లేక తదాధారమైన తద్రహితమైన పరమా ఈ రీతిగా విచారణని కొనసాగిస్తే स्थितिभेदा बटी निर्णयात्मकता बटी अन्वय सामर्थ्या बटी प्रज्ञा विशेषाने बटी धी विशेषाने वेरूले देश इलाकदा यु मरुक अंतर्भूतम अंतर्तम अंशीभूतम कन आधार आधेय विमर्श द्वारा कार्यकण विचारण द्वारा अनी विचारण चेसी नित्यम निर्णय पद्धति सरअन पद्धति का अचल पूर्ण राजे పంచ వివేకాలలో ఉన్నదంతా విచారణ చేసి ఉన్నదంతా అనిత్యమని నిర్ణయం చేసి నిర్ణయం చేస్తున్న నేను నిత్యమని నిలచి ఉండే పద్ధతిని అధ్యారోప పద్ధతిగా స్వీకరించడమైంది అట్టి నిర్ణయం పొందినటువంటి నేను నిత్యుడను ఆత్మను సత్తును కారణమును దృక్కు తదన్యములైనటువంటి తదాభాసలైనటువంటి తదంశములైనటువంటి అనిత్యము కానీ అసత్తు కానీ అనాత్మ కానీ కార్యం కానీ దృశ్యం కానీ ఇవి నాయందే అంశీభూతములై ఉన్నవి అనే నిర్ణయాన్ని పొందేటటువంటి అనుభూతి సహజమైనదై స్వరూపమై సర్వానికి సాక్షి అయి ఉన్నటువంటి స్థితిని అందిస్తూ అలా అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మమునందు ఎందుకంటే ప్రజ్ఞానం బ్రహ్మకి చెప్పేటటువంటి సూత్రవాక్యం కూడా ఇదే ఏది చూస్తోందో ఏది వింటోందో ఏది తెలుసుకుంటోందో ఈయన జిఘ్రతిన శృణోతి ఏమ వ్యాకరవుతి ఎనీక్షతి శృణోతి ఇదం జిఘ్రతి వ్యాకరవుతి అనే పద్ధతిగా ప్రజ్ఞానం బ్రహ్మకి సూత్రం చెప్పకూడదు ఏది వింటోందో ఏది తెలుసుకుంటుందో అంటే జ్ఞాత జ్ఞానము జ్ఞేయం అనేటటువంటి త్రిపుటిలో జ్ఞాతలోని అంశీభూతములే జ్ఞానము జ్ఞేయం ధ్యాత ధ్యానము ధ్యేయము అనే త్రిపుటిలో కూడా ధ్యానము ధ్యేయము అనేవి ధ్యాత కింద అంశీభూతము కానీ यह ध्यानमने प्रक्रिय द्वारा ध्येयाक वृत्ति पे ज्ञात आज्ञा द्वारा ज्ञेयाकार वृत्ति पंदे आ रीति ब्रह्माुस तुम्हें ब्रह्मे अड़नेक తనకన్యము లేనటువంటి స్థితిని తాను అనుభూతి అంతటా తానైన స్థితి అన్నీ తాన తన యందు ఉన్నటువంటి స్థితి ఈ రీతిని ఇక్కడ సూచనగా వాచ్యార్థంగా చూస్తే కన్నులు దేహములో భాగమై చూచే కన్నులు దేహములో భాగమై ఉండి దేహమును చూపిస్తున్నాయి దీనికి దృగ్దీక్ష సంప్రదాయ పద్ధతిగా కూడా ఇందులో సూచన ఉన్నది దర్పణ విద్యా విధానంలో సూచన అయినటువంటి మహనీయులకు గురుకృపా విశేషంచేత దర్పణం తీసేసినా కూడా ఆ ఉపదేశించబడినటువంటి ప్రకాశ బిందువు ఆర్యాదర్పణముగా ఎదురవుతున్నాయి ఈ ఎదరవటం చాలా ముఖ్యమందులు ఎదురైన ప్రకాశ బిందువులు తనను తాను దర్శించడంతో మొదలై అష్టతన నిర్ణయాన్ని షోడశావస్థల నిర్ణయాన్ని క్రమ సృష్టిని పంచ వివేకాలను పంచగనాలను తెలిసి పోగొట్టుకునేటటువంటి విడిపించబడేటటువంటి పద్ధతిగా ఈ దర్పణ విద్యా విధానం నడుస్తుంది ఆ రీతిగా సూచన చేయబడిన వార్లకు కూడా దేహమును చూచు కన్నులు దేహమునకు వెరులేని తీరున ఎరుకే కోహం వేదాంత విచారణ ప్రశ్నతో ఆరంభమైందట ఆ ప్రశ్న కోహం నేనెవరు ఈ నేనెవడననేటటువంటి ప్రశ్న తామసిక ఘనిష్టమైనటువంటి దేహాత్మ భావం వద్ద ప్రశ్నిస్తే ఆ దేహం యొక్క ఆనుపానులు ఆ దేహం వివరములు ఆ దేహం యొక్క మాత్రమే నేనని చెప్పుకుని నిర్ణయించుకునేటటువంటి పద్ధతి ప్రాథమికమైనటువంటి जड़ पदति जव अभी जंतु पद्धति इक ये नेवी सक्षित्व पद्धति क्षरअर पुरुषोत्तम प्राप्ति वरकू निर्णय पद्धति निर्णयात्मकमें तत्वदर्शनम शत्वदर्शनम स्वात्मदर्शन ईश दर्शनम, अनेट दर्शन अने रीति నేనెవడననే నిర్ణయించేటటువంటి పద్ధతి పోహం అనే ప్రశ్నకు సమాధానం తత్వదర్శి అయినటువంటి గురుమూర్తిని ఆశ్రయించి పరిప్రశ్న పరిప్రశ్న సేవయ పరిప్రశ్నతో చతుర్విధ శుశ్రూషలతో వారిని సేవించినట్లయితే ఉపదేశంతిదే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శన వారు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు తత్వదర్శన జ్ఞానాన్ని ఉపదేశిస్తారు తత్ప్రభావం చేత తత్వదర్శనం కలిగి కస్త్వం తవ దాసోహం భాగవత పద్యం ఎవ్వని చేనమై పరమేశ్వరుడు ఎవ్వడు కస్త్వం కోహం కుత ఆయా నీవెవరు నేనెవరు ఎక్కడి నుంచి వచ్చావో ఏమవుతావో ఇలాంటి ప్రశ్నలతో సంవాద రూపంలో శంకర విజయంలో కూడా కనబడుతుంది వీటన్నింటికీ ఒకటే సమాధానం ఇవన్నీ ఒకటేనయ్యా బాబు అన్నది అచలం ఇదంతా ఎరుకే అచల రాజయోగం కోహం అన్నదానికి వేరే సమాధానం కత్వం అన్నదానికి సమాధానం వేరుగా తర్వాత శరణాగతి చెందిన శిష్యుడను నేను భక్తుడను నేను అనుసరిస్తున్నటువంటి పరమాణువును నేను శిష్య పరమాణువును నేను గురుపుత్రుడను నేను సత్శిష్యుడను నేను ఇలా ఎన్నో రీతిలుగా అధికారిక అనేక పేర్లు ఉన్నాయి సాధకుడను నేను ఇక శ్రీగురువును నేను గురువును నేను శ్రీ సద్గురువును నేను సద్గురువును నేను పూర్ణ సద్గురువును నేను అవతారుడను నేను భగవంతుడను నేను ఈ రీతి సమాధానాలు కూడా ఉన్నాయి ఇవన్నీ సోహం ఇలా ఆయా స్థితి భేదంచేత తవ దాసోహం హం అటంచు చెప్పబడినటువంటి కర్మ భక్తి యోగ మార్గ విశేషణ విశిష్టములన్నీ చూచూచుండు సుమీ తనకూతనే తోచూచుండు సుమీ ఈ అహమనడి చురుకను పట్టపూనిది ఎందరో పట్టలేక పారిపోయి బ్రహ్మ పట్టణమున పలు తెరవుల పరుగులెట్టించి పరుగులెట్టించి చికాకు పెట్టునయ్యా ముక్తికాంత అంటుంది ఆత్మలింగశత కాబట్టి తర్వాత అసోహమన్నా సోహం ఉన్నది సోహమన్నా సోహం అన్నది కోహమన్నా అహం అన్నది అయమాత్మా బ్రహ్మమన్నా అయమన్నా అహమే ఆత్మన్నా అహమే బ్రహ్మమన్నా అహమే అర్కపురి జిల్లేళ్ళ మూడే నేను నేనైనా నేను అన్నది అయం ఆత్మా బ్రహ్మం భగవాన్ రమణులు ఏ అహమైతే అయమాత్మా బ్రహ్మం అంటున్నదో దాని మూల మెరిగిన అది లేకపోకుని అన్నారు ట్లా మహానుభావులందరూ ఆయా సూచన వాక్యాలని చెప్పారు చూచూచుండు సుమీ తన కూతానే తోచూచుండు సుమీ పెండాన్న పరిధిలో ఉన్నటువంటి అంతఃకరణంలో నానికి లోబడినటువంటి వాయుపంచకం జల పంచకం అగ్నిపంచకం పృథ్వీపంచకానికి సంబంధించినటువంటివన్నీ తమకు తామే తోచుచూ ఉన్నవి ఆ తోచడానికి ఆధారం అత్తట వాసన పిండాండ పరిధిలో వాసన బ్రహ్మాండ పరిధిలో సంకల్పం సమిష్టి స్థితిలో సంకల్పం వ్యష్టి స్థితిలో వాసన కాబట్టి కారణదేహానికి వాసనామయ దేహం అని పేరు ఈ కారణదేహం ఒకటి మాత్రమే గాఢధ్రావస్థలో నిలిచి ఉంటుంది ఘన సుషుప్తిలో స్థూల సూక్ష్మముల తెరవులేదు తురీయమునందు ఈ కారణం మహతుగా మారిపోయింది మహత్ నిర్ణయంతో నిలకడ చెందినటువంటి స్థితిలో ఉన్నవాడికి కారణావస్థ యొక్క స్పర్శ లేదు నిద్రావస్థ యొక్క స్పర్శ అని సర్వేంద్రియములు చలనశీలములై ఉన్నటువంటి మెలకువగా ఉన్నాడా అంటే అలా కూడా లేడు అవన్నీ వారి సమక్షంలో వచ్చిపోతూ ఉండటాన్ని చూచుచు ఉన్నాడు అన్నారు రమణులు ఆయా మార్పులు తూల సూక్ష్మ కారణ దేహాలలో వస్తూ పోతూ ఉండటాన్ని చూస్తూ ఉన్నాడు మహాకారణ దేహం నుంచి చూచూచుండు సుమీ తన కోతనే తోచూచుండు సుమీ జ్ఞాతగా నిలబడున్నాడు అపంచీకృత భాగంగా నిలబడున్నాడు పంచీకృతమైనదంతా వివర్తమై వ్యావర్తనమై వ్యవహారమై లయమై పంచకమై కదంబమై అంత మిథ్యాసునవత్ ఆకాశ పుష్పం వలె గగన కుసుమం వలె తోచుచు లేక ఉన్నది లేక తోచున్నది నిరపేక్షబద్ధిగా చూస్తే లేక తోచుంది లేనిది ఎట్లా తోచిందయ్యా మాయగదా ఇది లేనిది గద కాబట్టి ఆ సర్వసాక్షి అనేటటువంటి అఖండ ఎరుక చూచూచుండు సుమి. తనకు తానే తోచూచుండు సుమీ దేహి అందామా ఇప్పుడు ఈ ప్రకృతిని అఖండ ఆ పిండ బ్రహ్మాండములు అందల ఈ నాలుగింటి కూడిక అయినటువంటి అఖండంబౌ ఎరుక ఏదైతే ఉందో మరి దానిని దేహి అందామా ప్రసరించి సూర్యప్రకాశం ఎట్లయితే ప్రసరిస్తుందో నక్షత్ర ప్రకాశం ఎట్లా ప్రసరిస్తుందో ఆత్మప్రకాశం ఎట్లా ప్రసరిస్తుందో జ్ఞాత ప్రకాశం మిగిలిన ఇంద్రియముల మీద ఎట్లా ప్రసరిస్తుందో కూటస్థ ప్రకాశం మిగిలిన తత్వముల మీద ఎట్లా ప్రసరిస్తుందో వివర్తమవుతుందో పునః తానే లేని పద్ధతిగా అజారం అవుతుందో తానెప్పటికీ పుట్టనివాడు తానెప్పటికీ మృ మృతిచందని వాడు మరణముదీనివాడు అజుడు అజం నిర్వికల్పం నిరాకారేకం నిరానందమానందమద్వైతూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమా ఈ నకార శబ్దంతో చెప్పబడేటటువంటి లక్షణాలన్నీ ఎరుకను నిరసించడానికి ఎరుకను ఎగర కొట్టడానికి నీరీహం నాహం అయ్యేరీడిగా ఎరుక నుంచి విడిపించబడాలి దేహముగాని విదేహీగా తననుత సుమి దేహమనందున విదేహి దేహిగాడు విధిప్పుడు ఇరుక విడచినటువంటి వాడు విదేహి ముక్తి ద్విధంబులు జీవన్ముక్తి విదేహముక్తి అంతవరకే చెప్పినప్పుడు జీవభావ నుంచి ముక్కుడై బ్రహ్మభావమునందు నిలకడతింది బ్రహ్మనిష్ఠుడై చుచుచున్నవాడెవడు ఉన్నవాడెవడో ఊరకునవాడెవడో వాడు జీవన్ముక్తుడు మహావాక్య నిర్ణయ పద్ధతిని అంతా అనుభవ క్రమమును ఎరిగిన వాడెవడో వాడు బ్రహ్మనిషుడు ఇదే లక్షణం ఉంటుంది చూచుచుండు సుమీ తన తోచుచుండు సుమీ అయితే ఆ బ్రహ్మమునకు పరమైనటువంటి స్థితిని తెలియబడినప్పుడు దర్శించినప్పుడు తాను అదై ఉన్నప్పుడు తన కూతాను విదేహిగా దేహమును దేహిని విదేహిగా తన కూతా చూచుడు సు మీ ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి ఏవండి ఈ దేశం మీద ఈ పొలం మీదనా ఇల్లు మీదేనా ఈ దేహం మీదైనా ఈ ప్రాంతం మీదైనా ఈ పొలం మీదైనా ఈ గోత్రం మీదైనా ఈ వేదశాఖ మీదేనా అని ఆయన యొక్క విలాసాన్ని అడిగితే విదేహి దేహి అనేది ఉనికి ఎక్కడైతే లేదో నేను దాని వాడాలి అన్నాడు కాబట్టి దేహమునందే ఉండి విదేహముక్తుడుగా ఉన్నాడు కానీ దేహి దేహముల తెరవు లేకుండా ఎరుక లేకుండా ఉన్నాడు జీవబ్రహ్మల యొక్క ఎరుక లేకుండా పరమైన స్థితి అని ఉన్నాడు పరాత్పరముగా ఉన్నాడు చూరకున్నాడు తన కోత చూచుండు తన కూతానే చూచుచుండు సుమి నిద్రపోతున్న పిల్లవాడు ఉలికిపడి ఏదో మాట్లాడినట్లు ఏదో శబ్దం చేసినట్టు ఎప్పుడో తోచినప్పుడు ఏవో మాట్లాడుతూ ఉంటాడు వరుస క్రమం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు విధానక్రమం లేకుండా మాట్లాడుతాడు అసలు మాట్లాడకపోవచ్చు వ్యవహరించినట్లుగా ఉండవచ్చు చూచటి వారికి ఎట్టి వ్యవహారము లేని అవ్యవహారీగా ఉన్నాడు సదసద్విలక్షణమే ఉన్నాడు సత్తును తృంచిన స్థితిలో ఉన్నాడు ఎరుకను తృంచిన స్థితిలో ఉన్నాడు विदेही उन्तम अमायम आड़ पेर वैदेहि भारतीय संस्कृति चाल विशेष मैंने सांप्रदाय आदेहराजसुत वैदे इंट ూఢమైనటువంటి రహస్యమైనటువంటి అర్థము ఇది అసలు విదేహరాజ్యం ఏమిటి దానికో రాజుగారు ఏమిటి ఆవిడకో కుమార్ ఆయనకో కుమార్తె ఏమిటి ఆవిడ వైదేహి శ్రీరామచంద్రమూర్తి ఆ వైదేహిని వరించాడటానికి వైదేహి శ్రీరాముని వరించిందట శ్రీరాముడు శివధనుర్భంగం వరకే నా పైన గురువు గారు చెప్పారు శివధను శతం అన్నారు శివధనుర్భంగం వరకే నా పని అన్నాడు మరి పణిగ్రహణం చేయాలి కదా నాయన అండి అది నా పని కాదు నేను చేసే నిర్ణయం కాదు అన్నాడు మా నాన్నగారు ఉన్నారు అక్కడ మా కులగురువులు ఉన్నారు బ్రహ్మనిష్ఠులైన వశిష్ఠాది మహానుభావులున్నారు మీరు వారిని సంప్రదించండి ఆ వైదేహి వరిస్తానండి వారి సంప్రదాయం మేరకు మా సాంప్రదాయం మేరకు ఈ విదేహరాజసుత వైదేహి ఆవిడ శ్రీరామచంద్రమూర్తిని వరించే కాలానికే ఆవిడ విదేహి దేహమునందు విదేహిగా ఉన్నటువంటి సీత ఆవిడ రామబ్రహ్మమును వరించింది చూడండి అలాంటి సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే అటువంటి సీతారాముల కళ్యాణ సాంప్రదాయం నుంచి ఏర్పడిన వైవాహిక సాంప్రదాయాన్ని శివపార్వతుల కళ్యాణ సాంప్రదాయం అయినటువంటి కళ్యాణ సాంప్రదాయాన్ని వేద వివాహ సాంప్రదాయాన్ని అనూచానంగా వేద సాంప్రదాయం పాటిస్తూ అటువంటి సంస్కృతిలో సంస్కరించబడినటువంటి లోక కళ్యాణం కొరకు పాటుపడేటటువంటి ఏ తత్క్షణమే విదేహస్థితి అందు నిలకడ చెందేటటువంటి ఆచరించినటువంటి పద్ధతిని జీవనాన్ని వైదిక సంస్కారముల రూపంలో అందించబడినటువంటి సాంప్రదాయంలో మనం జీవిస్తూ ఉంటాం ఆ స్ఫురణని ఆ సూచనని ఇక్కడ వాడారు దేహమోకానీ విదేహీగా మనమందరం అనేక మంది మహానుభావుల దగ్గరికి గురువులని ఆశ్రయిస్తూ ఉంటాం ఆ గురువుని ఈ విదేహ లక్షణంతో చూడాలట అలా చూస్తే ఎవరైతే దేహమునందున్న విదేహిగా ఉన్నాడో వాడు నిజగురు వాడు తరింప తరింపచేయగలను సమర్థుడు ఆ రీతిగా శిష్యుడు ప్రతిభాశీలుడైహ లక్షణాన్ని గుర్తుపట్టేటటువంటి నిజశిషుడై ఉండాలి అతడు మాత్రమే దేహమునందున్న విదేహిని గుర్తుపట్టగలడు అట్టివాడు బయలును దర్శించినవాడు వాడు దేశికేంద్రుడు కాబట్టి జనక మహారాజును కూడా అదల రాజయోగంలో దేశికేంద్రుడుగా ప్రస్తుతిస్తారు కారణం ఆయన విదేహరాజు నిజానికి विदेहमने राज्यमू ले दूिष्ठा दू। देहि अने अधिष्ठान अभी अधि विदेहम विरूपम गणेशुुड़ विरूपं असल रूपमे लेने वाड़ अट्ड की अन्नी रूपालू कल इपड़ साजिक कल वैपरीत धारण से ఆ రూపం విరూపం ఈ రెండు ఈశ్వరుడు చూద్దామా లేనివాడు ఒకవేళ రూపం ఉందన్న చెబుదామన్నా కూడా విరూపుడు అట్లాగే ఈశ్వరుడు విదేహి పార్వతి అట్టి విదేహి అయిన ఈశ్వరుణ్ణి కళ్యాణమాడబోని గౌరీ అఖండంగా వ్యాపకమై అనంత విశ్వమును తనలోకి సంగ్రహించగలిగినటువంటి కృష్ణ బలాంతర్గతమై ఉన్నటువంటి గౌరి కాలమును భక్షించగలిగేటటువంటి గౌరి మహాకాళి కలస్వరూపిణి మూల శక్తి అటువంటి కాలస్వరూపిణి కాలారిసముడైన కాలాతీతుడైన కాలకాలుడైన ఈశ్వరుని కళ్యాణం చేస్తున్నాడు ఈ కళ్యాణం అన్నది దేహముల మధ్య ఏర్పడినటువంటి సంబంధం కాదు దేహిగా నిర్ణయించబడే సంబంధము కాదు ఈ విదేహ లక్షణమునకు కళ్యాణమని పేరు కాబట్టి శుభం పలకటం భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం శుభం భూయాత్ భూయాత్ సకలం కళ్యాణమస్తు అనే ఆశీర్వచనాలు ఉన్నాయి అంటే ఈ సంస్కారం ద్వారా ఈ సాంప్రదాయం ద్వారా ఈ జ్ఞానం ద్వారా నువ్వు విదేహముక్తిని పొందాలి అది కళ్యాణమస్తు అనేటటువంటి దీవెన पेदलूं दीवच शुभम हो कल्याण कल्याण अर्थ विवाहनी का विदेह लक्षण नीलों मेल्वाली अनेट प्रेरण आने अने आशीपूर्वक आशीर्वचन काबट्टी కళ్యాణ కాలంలో పెద్దలందరూ కూడా వధూవరులను ఆశీర్వదించేటటువంటి ఘట్టం ని ముహూర్తకాలం సమీపించగానే ఆశీర్వచనం ఏమిటంటే ఆ వధూవరులలో ఈ విదేహ లక్షణాన్ని మేలుకొలిపేటటువంటి ఆశీర్వచన ప్రక్రియ మీరు ఈ దేహములు కాదనైనా ఈ దేహమును అధివశించి ఉన్న దేహి కూడా కాదు ఆయన నిఖిల బ్రహ్మాండమునకు ఆధారభూతమైనటువంటి మూలా ప్రకృతికి అవతల ఉన్నటువంటి విదేహులు అట్టి విదేహముక్తి మీ జీవన లక్ష్యమై ఉన్నది అనేటటువంటి మేలు పొలుపు ఇచ్చే ప్రక్రియ ఆశీర్వచనం దేహముగానీ విదేహిగా తన తన కూతానే తోచూచుండు సుమి గురు శిష్య ఐక్యతాసిద్ధి ద్వారా ఈ దేహి దేహముల తెరవను దాటిపోతాడు సద్గురువుతో ఐక్యతాసిద్ధి ద్వారా అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా మారిపోతాడు यह विदेह लक्षणा समित तन को तेय पद्धति कैंकर्य पद्धति प्रवेशिस्ट निखि भूतमल चराचर सृष्टि ब्रह्मांडषण मत इन अखंड एरकू लवलेश అబట్టి ఆయరుక ఎరుక కావలున్న బయలులో ఈ అనంత విశ్వానికి సంబంధించిన పరశివము కళ కాలము చిత్తు తమస్సు అనబడి అఖండ ఎరుక లీని పరాత్పరం ఈ రీతిగా నిర్ణయించబడినవాడై పిండ బ్రహ్మాండంబులు రెండూనూ ఆ రెంటిలో నీ రెండమూలు ఈ ఖండమూలు నాలుగు రూఢీ అఖండంబగుబూ చెరుక రూపు కనరామాతీ ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రీ ఖండాఖండములుగా కనిపించేయరు కానీ దండీదనేటి ఉద్దూలా కలనైనా కనరామాత ఇ ధనుడే తల్లిదండ్రి అట్లా పరిపూర్ణ రాజయోగానికి ఆయు పట్టైనటువంటి కందార్థం योगयोगु पंचमुद्रू पर हेचु राज्य राजुह्य योग रीति भगवदगी में प्रवचंबड़ी गुहयातम अज विद्याजगुह्य योग अत्यंत निगूढ़ रस्यम दीजे आय ఇదే లోకల రాజవిద్యా అని పరమాత్మ వేదవ్యాసుడు బోధించారు పిండ బ్రహ్మాండములు రెండును ఆరింటిలోని రెండహములు ఈ ఖండములు అఖండంబగు ఎరుకూహూ ఈ రీతిగా చూడాలట కనరామా తండ్రి ఈ చూచే దృష్టికి తత్వ దర్శనం అని పేరు చిత్వ దర్శనం అని పేరు స్వాత్మ అని పేరు ఈష అని పేరు అలా ఎవరైతే చూటగలిగేటటువంటి శక్తిని సముపార్జించారో అలా చూపెట్టగలిగినటువంటి మహనీయుడెవరో ఇది తెలిపినఘనుడే తల్లిదండ్రీ దేహమునకు జన్మనిచ్చినటువంటి స్థూల భావంలో కనబడుతున్నటువంటి తల్లిదండ్రి జగత్తుకు తల్లిదండ్రి అయినటువంటి జగదీశ్వరుడు జగన్మాత పిండ బ్రహ్మాండములు అందరి అహములు వాటి యొక్క చేరిక అఖండంపై ఎరుక ఎలా లేదో నిరూపించినటువంటి వాడెవరో అట్టి దేశికుడే నీకు తల్లిదండ్రి అట్టి సద్గురుమూర్తియే నీ తల్లిదండ్రి అట్టి పరబ్రహ్మమే నీ తల్లిదండ్రి అని నిర్ణయంగా చెబుతున్నాడు అంటే కళ్ళెదురుకుండా కనబడుతున్న ప్రత్యక్ష దైవాలైనటువంటి మాతృమూర్తి పితృమూర్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి ప్రారంభమై దేహం దేహి విదేహి ఆ చివరి మాట వరకు లేనరుక పద్ధతి వరకు ఉన్నటిదంతా కూడా ఎవరైతే చూపించగలుగుతున్నారు కనబడేట్టు చేయగలుగుతున్నారు ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి అలా సర్వస్వ శరణాగతుడైనటువంటి నిజ శిష్యుని నిజ గురువే తల్లిదండ్రిగా ఉన్నాడు కనిపించే చూడబోతే ఐదైదు ఇరవై ఐదు కూడా దేనికి దానికే పనిచేస్తున్నట్టుగా కనబడుతున్నాయి కానీ ఒకే చైతన్య సూత్రం మీద కూడా ఇవన్నీ గుర్చబడినట్టు కనపడుతున్నాయి నీవేతపై తహపరం వెరుగ మన్నింపదగుందీను నిన్ కవే వరద సంరక్షించుభద్రాత్మకాలు ఠావులంటే కైతల్యం కాదు ఠావులంటే ప్రాణములు ఆ ప్రాణములు కడబట్టినాయట ఆ మృత్యుకాలం ఆసన్నమైనట్టు తోస్తుంది మరి ప్రాణసూత్రంగానే కూడా అన్ని ఇంద్రియాలు గుర్చబడ్డాయి కానీ ఆయా ఇంద్రియ వ్యవహారం కనుక లుప్తమైతే ఆయా చైతన్య వికాసం కూడా లుప్తమైనట్టు కనబడుతుంది కాబట్టి దేహములో కూడా దేహిస్థితిలో కూడా ఖండాఖండములుగా ఖండఖండాలుగా కనబడుతుంది అఖండంగా కూడా కనబడుతుంది ఏకకాలంలో చూద్దామా కన్ను వేరే కాలు వేరే కర్మేంద్రియాలు వేరే జ్ఞానేంద్రియాలు వేరే విషయేంద్రియాలు వేరే అంతరింద్రియాలు వేరే దీనికవే వాటి వాటికి చలనశీలమై ఉన్నాయి దీనికవే వాటికి వ్యవహారశీలమై ఉన్నాయి దీనికవే అవి లీనం కూడా అవుతున్నాయి లయం కూడా అవుతున్నాయి జ్ఞాతస్థితి ఎందు పునః ఇరవై నాలుగు వ్యక్తమైన పద్ధతిగా వివర్తమైనవి వెనక తీసుకోబడ్డాయి ఉన్నదంతా చూడబోదే జ్ఞాతగా కనబడుతుంది అది పెండామునందలే అహము ఇప్పుడు కాలు బాగలేదా కన్ను బాగలేదా ప్రాణం బాగలేదా ఆరోగ్యం బాగలేదా అన్నీ బాగున్నాయి బాగున్నాయి అంటే ఏమిటి అన్నీ ప్రజ్ఞాసూత్రం మీద సమవర్తులై ఉన్నాయి ఆరోగ్యం అంటే అది ఆయు యోగం రెండు కలిస్తే ఆరోగ్యం కాబట్టి ఏ శ్వాసకి ఈ ప్రాణశక్తి నిలిచిపోతుందో తెలియడం లేదు తనకు తానే ప్రాణశక్తికి ఆధారమైనటువంటి మహాప్రాణం అనే చైతన్యం ఈ దేహంలో కొట్టుకుంటుంది దాని అధీనంలో ఇది పనిచేస్తాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గుండె కొట్టుకోవడం ఆగిపోయింది మెదడు పనిచేయడం ఆగిపోయింది కిడ్నీలు పనిచేయడం ఆగిపోయింది ప్రాణం పోయింది అని నిర్ణయం చేసేది ప్రాణం పోతే ఇవన్నీ ఆగిపోయినాయా ఇవన్నీ పని చేయడం ఆగిపోతే ప్రాణం పోయింది ఏది ఆధారం ఏది ఆధేయం అని డాక్టర్ గారిని అడిగాడు టైం అయిపోయింది అన్నాడు నిర్ణయంగా టైం అయిపోయిన అన్నాడు ఏమిటి టైం అయిపోవడం అంటే చైతన్య వ్యవహారము చైతన్య వికాసము వృద్ధి క్షయము పూర్తి అయిపోయినాయి మరి జీవ గడియారం ఆగిపోయింది బయలాజికల్ టైం క్లాక్ ఆగిపోయింది టైం అయిపోయింది అన్నాడు అదేంటయ్యా అప్పుడే టైం అయిపోవడం ఏంటి ముప్పై ఏళ్ళకి అయిపోయింది ఏంటి అరవై ఏళ్ళకి అయిపోయింది ఏంటి తొంభైకి అయిపోయింది అంటే వరకు ఉండొచ్చు కదా ఉండు ఎవరు ఉండొద్దన్నారు నూట తొంభై కాబట్టి వరకు ఉండు అలా కూడా ఉండే ప్రయత్నం చేయబడింది మహానుభావుల చేత యోగుల చేత సిద్ధుల చేత యంత్రతంత్ర మంత్రాత్మకమై యోగ సిద్ధుల చేత వేలాది సంవత్సరాలు జీవించిన సందర్భాలు కూడా భారతావనిలో వినపడుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి అయితే పిండ బ్రహ్మాండములు రెండును ఆరింటిలోని రెండహములు ఈ ఖండములు నాలుగు గూడి అఖండం బు ఎరుక రూపు కనరామా తండ్రి నిలకడగా ఉండమంటే ఉండవు ఒక ఆయన ఎనిమిది సంవత్సరాల ఎనిమిది వందల సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారి యొక్క దర్శనం కలిగింది వారేదో దేశాటనానికి వచ్చారు ఎవరూ పిలిచారు చూసాం వారు ఉదయం ఏడు గంటలకి ఎనిమిది గంటలకి స్థిరంగా కూర్చుంటే ఆ వెనుక సపోర్టు లేకుండా బ్రహ్మదండం స్థిరంగా మెరుగు నిలిపి కూర్చుంటే పన్నెండు గంటలు ఇరవై గంటలు అలా ఎంతసేపు అయినా నిలకడగా కూర్చోగలిగినటువంటి సామర్థ్యాన్ని పొందేది ఇది ఒక యోగ సిద్ధి ఇలాంటివి చాలా ఉన్నాయి హటించే పద్ధతులు అనమాట పంచ ప్రాణములు పంచ ఉప ప్రాణములను వాటి యొక్క వ్యవహారమును హటించే పద్ధతిలో హఠ యోగ ప్రధతిలో ఇలాంటివన్నీ ఎన్నో కలుగుతాయి అయితే వీటిని దేని కొరకు వాడాలి విదేహముక్తి కొరకు వాడ అట్టి ముక్తి ఎందు ఈ రెండు రెండింటి ఉన్న అహము అఖండమైనటువంటి ఎరుక లేనిదైపోట్టి సంత సాంప్రదాయమైన సిద్ధ సాంప్రదాయమైన సాధు సాంప్రదాయమైన మహర్షి సాంప్రదాయమైన ఋషి ప్రోక్తమైన మహానుభావులు ఎందరు బోధించినా లక్ష్యం మాత్రం విదేహముక్తి ఆ విదేహస్థితి చాలా ముఖ్యమైనట్టు ఆ నిర్ణయం చాలా ముఖ్యమైనటు ఆ బయలు స్థితి నిర్ణయం చాలా ముఖ్యమైన ఖండాఖండములుగా చూస్తే ఇది ఇరవై ఐదు అది ఆ ఇరవై ఐదు ఇరవై ఐదు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేస్తే ట్వంటీ ఫైవ్ కాంబినేషన్లు వస్తాయి కాబట్టి అనేకంగా నిర్మితమైంది అన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వచ్చినాయి ప్రమేయములు అంటారు దీన్ని అప్రమేయో హృషి కేశో విష్ణుమూర్తికి ఇది పేరు కేశవునగా అప్రమేయుడు అని అంటే ఐదు ఐదులు ఇరవై ఐదుగా ఉన్నటువంటి పిండ బ్రహ్మాండములన్నీ ప్రమేయములు ఆయన అప్రమేయుడు చూడండి అక్కడ కూడా ఈ విదేహ లక్షణమే అంటే ఏదైనా ఒకటిగా అవ్వడం ఆయనకి అవ అయ్యే అవకాశం ఆయనకు లేదు అంతటా ఉన్నటువంటి బయలుగా ఉండే అవకాశం ఉంది కానీ అప్రమేయుడు వాడికి ఏదో ఒక మొక్క ఖండంగా కానీ అన్ని మొక్కలు కలిపిన అఖండంగా కానీ ఆవరణ సహితుడయ్యేటటువంటి అవకాశం లేదు ఆయన ఆవరణహితుడు అప్రమేయుడు కాబట్టి ఆ అప్రమేయ లక్షణాన్ని ఈ కందార్థంలో సూచిస్తున్నాడు ఖండఖండములుగా తోచుతున్నటువంటిది అంతా ఎరుక ఈ పండు బాగుందండి ఈ పుష్పం బాగుందండి దృశ్యం బాగుందండి సంగీతం బాగుందండి ఈ భోజనం బాగుందండి నిద్ర బాగుందండి మెలకువ బాగుందండి జగత్తు బాగుందండి ఈ అడవులు బాగున్నాయండి ఈ ఆకాశం బాగుందండి ఈ ధనుసు బాగుందండి ఈ జలపాతం బాగుందండి ఈ పర్వతం బాగుందండి ఇలా జననం నుంచి మరణం వరకు మరణం కూడా బాగుందండి జననం కూడా బాగుందండి అంత బాగుందండి అనే సూత్రం మీద జీవభావ నిర్మితమైంది ఈ బాగుందండి అన్నదానికి తేడా వస్తే చాలు ఈ నెల చలనములు ఆరంభమవుతాయి నిశ్చల స్థితి చెడిపోతుంది కాబట్టి ఆనంద నిర్మితం అన్నమాట అంతా కూడా ఆనందమయ కోశ నిర్మితమంతా జీవుడే ఇక దీని దాం బ్రహ్మాండ పరిధిలోకి వచ్చాం దివ్యానందం ఆత్మానందం బ్రహ్మానందం చిదానందం ఇలా చాలా ఆనందాలు ఉన్నాయి బ్రహ్మజ్ఞానావళి మాలలో ఇలాంటి ఆనంద స్థితులన్నీ వసగా ఎకరవ పెడతారు ఏ ఏ ఏ ఏ ఆనంద నిర్ణయం అవుతుందో వకదాని తర్వాత ఒకటి క్రమంగా జరిపిస్తాయి అట్టి ఆనంద నిర్ణయమైనటువంటి అఖండ లక్షణం ఏదైతే ఉందో ఆ అఖండం బహు ఎరుక గతరా మాయన్న అది కూడా ఎరుకే ప్రార్థనా శ్లోకంగా బ్రహ్మానందం పరమసుఖదం అన్నా కేవలం అని కూడా అన్నా అది లక్షణం ఈ ఖండస్థితి నుంచి ఆ అఖండ స్థితికి మొట్టమొదటి పరిణామం చెందాలి ఆ నిర్ణయాత్మక స్థితిని పొంద నిశ్చయాత్మక జ్ఞానాన్ని పొందా దీనికి వస్తునిశ్చయ జ్ఞానం అని ఇట్టి వస్తునిశ్చయ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవన్ముఖుడు వాడు విదేహముక్తికి అధికారి వాడు ఎరుకను పోగొట్టుకోవడానికి అధికారి కాబట్టి అసలు నాకు తెలియనే తెలియదండి అన్నవాడు దాన్ని పోగొట్టుకోలేదు వజ్రం విలువ తెలిసి రాయని విసిరియాలి బంగారం విలువ తెలిసి మట్టి అని విసిరియ్యాలి ఆశ్రయమైనటువంటి దేహం విలువ తెలిసి సత్తధాతు నిర్మితమైన వాసనామయమని విసిరివేయాలి చినిగిన వస్త్రమని వాసమని విసర్జించాలి తస్మాదపరిహార్యే నం సూచితుమర్హసి దాని గురించి పెద్దగా చింతించన అవసరం లేదు విసృజాం అహం అంటాడు భగవద్గీతలో కల్పాదౌ పునశ్యామి కల్పాది కాలంలో అన్నిటిని సృష్టించాను మరలు ఏం చేశాను నా లోపలికే తీసుకున్నాను మరలు ఏం చేశాను తిరుదానం చేశాను కొంతకాలం అట్టే పెట్టాను ఇలా కాలంలో సృష్టిస్థితులయ్యే విస్తీర్ణ ఆకర్షణ స్థితులన్నీ ఏర్పడుతున్నాయి ఈ పంచకృత్య పరాయణ అని త్రిపుర సుందరికి పేరు భువనేశ్వరికి పేరు అవిడ పంచకృత్య పరాయణ ఆవిడ వేరే పని లేదు అనంతంగా వ్యాపకమై ఉన్నటువంటి విశ్వములు బ్రహ్మాండములను సృజించుట పోషించుట లయించుట తిరోధానం చేయుట మరలా అనుగ్రహించుట అనే పంచకృత్య పరాయణ ఇదే పని చేస్తూ ఉంటుందట ఆవిడ అఖండం ఆవిడ అఖిలాండేశ్వరి అనే పేరు పెట్టిన ఇలా సూచనగా చెప్పబడుతోందన్నమాట ఖండము అఖండము దీంట్లో ఉన్న దాంట్లో ఉన్న ఇదంతా కలిపితే ఒకటే ండలుగా కనిపించే ఎరుకనే దండీదనేటి ఇదే గొప్పది ఇదే విశేషమైంది దీన్ని ఆశ్రయించండి దీన్ని పొందండి ఇదే మీ జీవితానికి లక్ష్యం ఇదే మీ జీవిత గమ్యం అని చెప్పేటటువంటి ఉద్దండులు దండి ఉద్దండి దిండి వద్దండి అంటుంటారు అది తప్పది దండి వద్దండి అంటే దండం అంటే వెన్నుపాము వెన్నుపాము నిటారుగా నిలపగలిగినటువంటి వాటికి దండి అని పేరు చాలా నియమంతో పని లేకుండా నిటారుగా నిలబెట్టగలిగి సహస్ర మంది దృష్టి నిలిపి పగలు రాత్రిని గుర్తించకుండా ఉండేటటువంటి నిర్ణయ స్థితికి చేరినటువంటి వాటికి దండి అని పేరు ఆ నిర్ణయం చేత బ్రహ్మనిష్ట పొందినట్టయితే ఉద్దండు అవుతాడు కాబట్టి ఈ ఖండాఖండములుగా ఉన్నటువంటి ఎరుకే లక్ష్యం అని చెప్పేటటువంటి బ్రహ్మనిష్ఠులందరూ ఉద్దండు ఉత్కృష్టమైన దండం ఉద్దండం అంటే అర్థం అది అంటే ఈ ఈ ఈ యోగాభ్యాసం ఈ సమాధినిష్ట చేత పరమైనటువంటి బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మస్టుడై సలోక్య సామీప్య సారూప్య సాణిజ్యముక్తులు అనేటటువంటి చతుర్విధం నిర్ణయాన్ని పొందిన వాడు జీవముక్తుడు వాడు ఉద్దండు వాడు అధికారి దీనికి బయలును దర్శించడానికి అలా బయలును దర్శించినటువంటి వాడెవరు ఈ వీళ్ళందరూ ఉన్నారే దండి దేటి ఉద్దూల కలనైన కనరా మా తండ్రి వాళ్ళు చెప్పేదంతా ఎలుక పద్ధతి అది కల పద్ధతి అంటే ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు బ్రహ్మాండం ఉన్నంతకాలమే బ్రహ్మ నిర్వాణంతో అన్నీ కాబట్టి బ్రహ్మకర్మతో ప్రారంభమై బ్రహ్మ నిర్వాణంతో ముగిసిపోతుంది జీవతను చతుష్టయ వ్యవహారమై ఉండి స్ లేకుండా పోతుంది ఈశ్వరతను చతుష్టయ నిర్మాణమై ఉండి బ్రహ్మ నిర్వాణంలో లేకుండా పోతుంది కాబట్టి నిర్వాణ సుఖం అది సుఖమే బుద్ధుడు అన్నాడు నిర్వాణ సుఖంలో జ్ఞానోదయం అయింది అని కాబట్టి తప్పక నిర్వాణాన్ని పొందండి అన్నాడు ఏ నిర్వాణము అని అడిగారు బ్రహ్మనిష్ఠి అంటే పిండాండ పరిధిలోనూ నిర్వాణం ఉంది బ్రహ్మాండ పరిధిలోనూ నిర్వాణం ఉంది జీవభావం నుంచి ముక్తుడయ్యేటప్పుడు కూడా నిర్వాణ స్థితి నుంచే బ్రహ్మనిష్ట నుంచి పరమైనటువంటి పరబ్రహ్మ ఏరుక స్థితిని పొందేటప్పుడు కూడా నిర్వాణ స్థితి ద్వారానే అది బ్రహ్మ నిర్వాణం కాబట్టి ఇదంతా కూడా చిన్న కళ పెద్ద కళ అచల పరిపూర్ణ రాజయోగము పిండాండ పద్ధతి తమ చతు నిర్మితమైనదంతా నరస్వప్నమని ्रह्मांड पधि ईश्वर तन चतुष्ट निर्मतमंत स्वरस्वपनमें यदना स्वप्नमे कदा कल लोचना शरीर अलागे स्वप्ने प्रतीयमा च रूपा यदा तथा ज्योतिरूप कर्पोर कलिका दीप संयोग ज्योतिरूपम यथा तथा पद्धति दृढ़ीको ఏ తన్మిథ్యాశుధవియత్కించిస్తి మయా ఈ ఉత్పటలు ఏమీ లేదు నిర్మూలమితా జ్ఞానాశరీ కేవలం కేవలస్థితి ఎందు ఏ జ్ఞానము లేదు అజ్ఞానము లేదు మిథ్యా లేదు భ్రాంతి లేదు మాయా లేదు భ్రమ లేదు జ్ఞాతే లేడు కాలమే ఇలా బట బయలు నిర్ణయమై అచ్చట నిలకడ చెందాడు తానే లేక ఉన్నాడు అశరీరి నాహం నిరీహం ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి ఈ బట్ట బయలను దర్శింపజేసినటువంటి ఎరుక నుంచి విడిపించినటువంటి విదేహస్థితిని పొందింపజేసినటువంటి దేశికేంద్రుడే తల్లిదండ్రి హరి ఓం శ్రీ గురు భో నమ హరి ఓ ూర్ణమిమిదం ఓర్ణ పూర్ణముద్య పూర్ణస్ ఓర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం సహనాభవతు సహనోనక్సు సహ వీర్యం కరవావై తేజస్విన విద్విషావై శాంత్ శాంతి శా స్వగురు నిజగరు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీరుభ్యో నమ